ప్రార్థన చేస్తాను సూత్రం ఇస్తారు ప్రభా పరిశుద్ధిలో గొప్ప దేవాన్ని పొందారు ప్రభా అబ్రహాం సాఫ్ యా గొప్ప దేవాన్ని పొందారు పభ యేసు గర్చి దాచి కాపాడి ప్రభావా ధ్యాన వచ్చాను ప్రభావ మీకు పరిశుధాత్మక చేయండి ప్రభావా దేవ నీరే మాతో మాట్లాడండి మా తలంపులు మా ఆలోచన తొలగించాను ఎత్తు మీ తలంపులు మీ ఆలోచన మీ మనసు మనం చేయండి మీ పశురాత్మతో పొంది ప్రభా మా రాజకీయ తొలగించి ఈ పోలిగా మమ్మల్ని మార్చి మీ వాటిని డైరెక్స్గా ప్రభా మీ యాభై ఆరో అధ్యాయం మొదటి నుంచి హలో అయితే ఇక్కడ దాని దు ఇక్కడ ప్రార్థం చూస్తున్నాను ఇక్కడ పైన చూస్తే ఇక్కడ దేవ నన్ను కరోడింపు మనుషులు నన్ను మృంగవల్ అని అంటే ఈ ప్రార్థన చేస్తే మనుషులు మింగవల్లంటే ఆయన యుద్ధము చేసేటప్పుడు అనేకమైన సైన్యం అనేకమైన మనుషులు ఆయన మింగవల్ల అని చెప్పి ఆయన ఉన్నప్పుడు ఆయన భయం కలిగింది భయం కలిగినప్పుడు దాని ప్రార్థన చేస్తున్నారు హలలుయ మన జీవితంలో కూడా భయం వచ్చిన మనం ప్రార్థన చేయాలా ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలా అయితే దిన వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు దిన అంటే ప్రతి రోజు వాళ్ళు ఏం చేస్తారంట పోరాడుచున్నారంట ఆయనలో బాధపెడతా ఉందంట హలో లుయ్య ఆయన దేవుని నమ్మిక ఉంచు ఆయన ఎంత వచ్చినా సరే ఎంత బాధ వచ్చినా సరే ఆయన దేవుని మీద ఆధారపడి కనుక ఈ దేవుడు మనం ఏం చేస్తారు అని చెప్పేసి ఆయన భయంకరంగా బాధిస్తూ కానీ మనుషులు బాధిస్తాను లోక రాజు ఉన్న అంత బాధిస్తూ ఉండదు కానీ ఆయన బాధించినప్పుడు ఆయన ఏం చేసిండు దేవుని ఆశ్రయించి హలో అయితే మనకి బాధ వచ్చినప్పుడు ఆయనను మనం ఆశ్రయించాలా ఒక టైంలో బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చెయ్యం ఆ బాధ గురించి చింతిస్తూ ఆలోచిస్తూ ఎన్నో మన అటు తిరుతాం తిరుగుతాం కానీ మన బాధ వచ్చినప్పుడు ప్రార్థన మనం చేయడు కానీ ఇక్కడ ఏం ప్రార్థన చేస్తుండదు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు వాళ్ళు గర్వించి పోరాడుచున్నారు నువ్వేంది మమ్మల్ని చేసే దావి మనం ఏం అని చెప్పేసి దీంతోనే పోరాడుతున్నారు పోరాటం అంటే మన ఆత్మీయ జీవితంలో అనేకమైన దురాత్మ సమూహంతోనే మనం పోరాడుతున్నాం మనం ప్రార్థన చేసినప్పుల్లా సహిత శక్తులు ఎన్నిచ్చి ఆటంక పడుతు ఉంటాయి అనేకమైన ప్రాంతాలు ఎవరు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సైతాలు ఏం చేస్తాయంటే ఇల్లు వీళ్ళు ఆటంకపరచాలా మనుషుల ద్వారా వాడు దూరి అనేకంగా ఆటంకపరుస్తూనే ఉంటాడు మనకు ఆటంకం చేస్తూ కానీ అయినా సరే మనం ఏం చేయాలి ఆయన వాకింగ్ చేత పట్టుకొని ఆయన ఆయన ఆయన మనం దుస్వాసం ఉంచిన కనుక మనం ముందుకు సాగి పోవాలా ఈ నరువులు ఎవరంటే ఈ లోక ఈ లోకంలో ఉన్న అయితే దీని నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను లింగం ఉన్నారు అంటే పొంచి ఉండడం అంటే వాడు మన విధంగా మన ఆత్మీయ మనం అర్థం చేసుకోవాలి మనుషు దుష్టుడు వాడు అనేక విధాలుగా మనుషుల ద్వారా వాడు పంచి ఉంటూనే ఉంటాడు అనేక సమస్యలు దేవుడుతుంటాడు అనేక చిక్కులు వాడు పెడతానే ఉంటాడు ఎన్ని చిక్కులు వచ్చినా సరే మనం భయపడానికి వీలు లేదు ప్రభా నువ్వే నన్ను కరుణించే దేవుడు అని ఆయన వాకిల్ని ఆయన కీర్తిస్తాను ప్రార్థన చేస్తుండో తర్వాత ఏమంటుండో చూడండి మూడవ వచ్చిందో నాకు భయం సంభవించే దినుమున నిన్ను ఆశ్రయించుచున్నాను అంటే ఆయనకు భయం వచ్చింది ప్రార్థన చేసినా సరే ఆయనకు భయం పోలేదు కానీ ప్రార్థన చేసినప్పుడు మనకు భయం పోదంటే ఆయన తర్వాత ఏం చేసి వచ్చినప్పుడు నేను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించను దేవుని ఇంత నేను భయపడను శరీర దారులు చేయగలరు ఎవరంట వాళ్ళు శరీరమైన జీవితం నుంచే వాళ్ళు శరీర దారులు ఏం చేస్తారంటే నీకు ఏమీ తెలియదు మీరు చెప్పేది అంతేం తెలీదు అని చెప్పి అనేక విధాలను మనకి ఆటంక పరుస్తూనే ఉంటారు మనం చెప్పేది ఎవరు వినరు అయినా సరే మనం చెప్తూనే పోతూనే ఉంటాం అంటే ఆ విధంగా వాళ్ళు ఆటంకం పరుస్తూ ఉంటాయి ఈ లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరు అంటే శరీరదారులు ఆత్మీయమని అర్థం చేసుకోవాలా వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఆటంకం పరుస్తూనే ఉంటారు వాళ్ళు చేయగలరని దావిధి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన భయం పోలేదు ఎప్పుడైతే ఆయన వాక్యంలో ఆయన ధ్యానించినప్పుడు ఆయన మాట మీద ఎప్పుడైతే విశ్వాసం పెట్టినప్పుడు ఆయన భయం పోయినప్పుడు ఈ అంత చేయగలరు అంటారు ఏ సైతం శక్తులు ఇచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు ఇచ్చినా వాడు ఎంత శోధించినా సరే మనం భయపడానికి వీలు లేదు ఎందుకంటే మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు మన ధైర్యంగా ముందుకు పోవాలా ఏం విషయంలో సరే ఎందుకంటే ఆయన కరుణ ఆయన కృప మన మీద ఉంది అందుకే మనం ఇప్పుడు వరకు ఉన్నాం చాలా మంది ఉంటారు దేవుడు మాకు ఏం చేస్తుండ్రు మాకు ఏం చేస్తుండ్రు మా మా జీవితం మీద నితిగా ఉంది అంటారు కానీ దేవుడు ఏం చేయలేదు ప్రభుత్వ ఈ క్షణం ఆత్మీయంగా నువ్వు జీవిస్తున్నావు అంటే ఈ క్షణము నువ్వు సజీలు పట్టుకుంటే అనేది దేవుడు కృపే కదా ఆయన కృప లేకుంటే మనం ఎప్పుడో చనిపో ఆయన ప్రేమ లేకుంటే మనం ఎప్పుడో చనిపోయేవాళ్ళు కానీ జగత్ పునాది వేయబడక మునిపే ప్రభు ఆయన మహిమ నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన నీతి సత్యాన్ని ప్రకటించాలని ఆయన నామానికి మహిమ రావాలి ఆయన కీర్తించాలా అన్ని జన్ ఆయన వాక్యాన్ని అనేక మనం ప్రకటించాలా అని ఆయన ఏర్పరచుకున్నాడు ఆ సత్యం మనకు చాలా మంది తెలియదు కానీ చాలా మంది ఎందుకు అందు ప్రయాస పడుతూ ఉంటాడు దేని దేనికో ప్రయాస పడుతుంటు కానీ ఎంత ప్రయాస పడినా గాలిని పట్టుకున్నట్టే ప్రయాస పడుతుంది మనుషులు అసలైన దానికోసం ఎవరు ప్రయాస పడతలేదు కానీ అసలైన ప్రయాసం మనకి ఆయన కృపద చూపించండి అలవులు అందుకే మనం భయపడద్దు ఎందుకంటే ఎన్ని శరీరం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా శరీరమైన జీవితంలో బాధపడినా అనారోగ్యాలతో మనం బాధపడినా దేవుడు తప్పకుండా మనకు స్వస్థత ఇస్తూనే ఉంటాడు పౌరుడు చెప్తాడు మా బాహ్య పురుషుడు కృషించినా అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడుతుంటే కొరిందం చూస్తాం అంటే మనం ఎంత వేదన పండిస్తారే ఆయన సత్యంలో ప్రకటిస్తాం కనుక దినదినం ఎంత బాధింపబడుతుంది ప్రతి దినం వీళ్ళు చెప్పి దావి ప్రారంభ చేస్తున్నాం కానీ ఎంత బాధించబడినా దినదినం సంపూర్ణంగా ఆయన వాక్యంలో ఆయన సత్యంలో మనం సంపూర్ణంగా తయారవుతున్నాం మనం భయపడంత వీళ్ళు లేదు ఎంత చేసినా దేవుడు తప్పకుండా చేస్తాడు మనం మన నిరీక్షను అదే మనం ఆయన కోసం కనిపెట్టుకో ఉండాలా అన్న నిరీక్షణ కానీ మన జీవిత విధానాన్ని సంపూర్ణంగా సమర్పించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో సాయం చేస్తాడు కింద మనం చూస్తే చూడండి పదో వచ్చి దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదాను వాక్యమును కీర్తించడం అంటే ఆయన వాక్యం మనం ధ్యానించినప్పుడు మనం ఆయనను ప్రభా ఈ వాక్యం వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనకు ఎక్కలేని ఉద్యోగం ఎక్కలేని సంతోషం వస్తుంది అప్పుడు ఆయనను కొనియాడా ఎట్లా కొనియాడాలా ఆయన సుధించాలా ప్రభా ఇంతగా ప్రభా అన్ని సమస్యలు మనం విడిపించినాం నా కోసం ప్రభా ఈ వాక్యాన్ని మాకు ఇచ్చిన ప్రభావ మేము చూడలేకపోయినా కానీ మాకు ఇచ్చిన ప్రభావి ఆయనను కొనియాడా ఆయనకు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూనే ఉండాలా ఒక టైంలో మనం ఆయనను ప్రార్థన చేస్తాం కానీ ఎల్లప్పుడూ దేవుణ్ణి మాయం పరచాలా ఆయనను సుతించాలా ఆయనను ఆయన వాక్యం కూడా మనం ధ్యానించాలా అలా ఆయన వాక్యం ధ్యానించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడాలి ఎట్లా మాట్లాడతారు చాలా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తారు దేవునికి అన్ని విన్నపములు అని ఉంటారు కానీ వాక్యం ధ్యానించారు నీవు ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఎట్లా మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా ఆయన వాక్యంలోనే మనతో మాట్లాడతాడు అది మన చేయరు కానీ నీకు ఎట్లా మాట్లాడంటే ఆ కాలంలో దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతుండే ఇప్పుడు స్వరం ద్వారా మాట్లాడుతూ కానీ ఆ స్వరం తైతాన్ని వాడు వెలుగు దూరం వేసుకున్న ఎట్లవి మనం మోసపోవచ్చు కానీ మన జూనియర్స్ ఈ వాక్యంలోనే ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా ఏసు మన ఉద్యమంలో ఉండి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఆయన స్వరం అప్పుడే మనకు గుర్తుపడుతుంది మనకు ఎక్కలేని ధైర్యం వస్తుంది ఎక్కువని విశ్వాసం వస్తుంది అప్పుడు ఈ వాక్యం బట్టి మనం ప్రార్థన చేస్తాం ప్రభావ ఎంతగా దేవులను కాపాడి ప్రభావ దీన్ని కాపాడుతానంటాడు నేను విడువని ఎడబడు అన్ని విధాలు చెప్పినా సరే భయం మనకి పోదు ఎందుకు పోదు అంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించకుండా ఉంటే మనకు భయం కంపల్సరీ వస్తుంది ఆయన వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానించినప్పుడు అది మన హృదయంలో పెట్టుకుంటామో దేవుడు తప్పకుండా సాయం నేను దేవుని ఎందుకు నేను భయపడను నరులు నన్ను ఏమి ఇందాక శరీర శరీరం తాలనుడు కింద ఏమంటే నరులు అంటున్నాడు అంటే రెండు విధాలుగా మనకు చూపిస్తాడు అంటే ఏ విధాలు సరే సరే నువ్వు భయపడానికి వీల్లేదు ఎందుకంటే నేను ఆయన మీద ఆయన వాక్యం ధ్యానించిన ఆయన వాక్యం హృదయ ఉంది ఇప్పుడు నేను భయపడను అని ధైర్యం చెప్తుంది కానీ మనం భయపడద్దు దయించిన మనం దిగులు పడదు మన జీవిత తీర్మానం మన సంపూర్ణ మనం సమర్పించుకున్న మన ధైర్యంగా ఆయనతో విశ్వాసం పెట్టాల ప్రార్థన చేయాలి ప్రభావం అంతా ప్రార్థన చేసినప్పుడు వాక్యం ధ్యానించడం దేవుడు తప్పకుండా మాట్లాడారు ఎన్నోసార్లు ఆయన తన వాక్యంతో నేను ఎన్నోసార్లు బలకొచ్చింది ఎన్నోసార్లు బాధ ఇచ్చినప్పుడు చాలా సార్లు కొన్ని టైంలో ఏం చేస్తాను బాధ ఇచ్చినప్పుడు నేను ఆ బాధలోకి చూసేవాన్ని ప్రార్థన చేసి గమని కానీ వాక్యం ఎప్పుడు ధ్యానించకపోతున్నాడు ఎప్పుడైతే వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా బలపరిచేవాడు అప్పుడు అది సంతోషం వస్తుంది కానీ దేవుడు అక్కడ మాట్లాడుతుంది మనకు ప్రార్థనకు దేవుడు జవాబు వాక్యం ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యం ధ్యానించినప్పుడు అప్పుడు మనకు జవాబు అప్పుడు ఆయన ఆరాధిస్తాను ప్రభా నాతో మాట్లాడవు ప్రభా ఆయనకి కృతజ్ఞత స్థులు చెల్లిస్తాం ఆయన ఆరాధించాలా ఆయన ప్రార్థన చేయాలా ఆయన వాక్యని ధారించాలి అన్ని మనం చేయాలా ఒకటి చేస్తే ఒకటి మనం ఒక మనం చేయలేకపోదు కానీ అన్ని చేయాలా ఆయన స్థుతించాలా మనం ప్రార్థన చేయాలి ఆయన వాక్యం కూడా మనం ధరించాలి వాళ్ళ దేవుడు మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుతుంది ఏదో మార్గం మనకు లేదు ఎందుకంటే ఒకటప్పుడు మన గాలిలో కనిపెట్టేవాళ్ళు కళ్ళు మూసుకొని మౌన చేసేవాళ్ళు ఏదేదో వస్తుంది కానీ మనం మోసపోయేవాళ్ళం అనేకమైన అబద్ధ దర్శనాలు వస్తుంది కానీ మనం మోసపోయేవాళ్ళం కొన్ని దేవుని దర్శన కూడా వస్తాయి కానీ ఏది దేవునికి సంబంధండి దేవునికి సంబంధం కానీ మనం తెలుసుకునే స్థితిలో మనం ఉన్నాం కానీ ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే మన హృదయాలు మన ఆత్మ నిర్తలు ఇప్పిండో అప్పుడే ఇవన్నీ మాకు తేటగా మనకు కనబడుతున్నాయి ఏదైనా వచ్చినా అది దేవుని వాకేసాయని గయించి దాని ఆ ప్రకారం మన దేవాది కొట్టుగా ప్రార్థన చేసేవాళ్ళు మనం ఇప్పుడు మోసపోవడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన వాక్యంలోనే మనతో మాట్లాడుతున్నాం ఆయన వాక్యాన్ని కీర్తించాలా ఆయన చెప్పిన మాటలు ఆయన వివేకం కలిగి మన మనకు పొగడాల అంటే ఆయన సూపించాలి ఎప్పుడు ఆరాధించాలా మనం ప్రార్థన చేసిన ప్రార్థన చేసేయాలా ఆయన అనేకల కోసం మనం ప్రార్థన చేయాలా వ్యక్తితో మా వ్యక్తిగత జీవితంలో అందరి కోసం ప్రార్థన చేయాలి అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ రీతికి నేను నడిపిస్తానని వాక్యం ద్వారా మనం మాట్లాడుతుంది అందుకే నువ్వు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు తప్పకుండా ఎన్ని సభలు వచ్చినా ఎన్ని ముందు ఆటంకాలు ఎవరైనా లేచినా సరే నువ్వు భయపడాలి వీలు లేదు ధైర్యం మనం ముందుకు పోవాలా ఆయన వాక్యాన్ని కీర్తించాలా ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి ఎందుకంటే చూడండి దేవా నువ్వు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు మనలో నుండి దేవుడు తన ప్రాణాన్ని తప్పించినాడు మనను కూడా పాప జీవితాల నుంచి మరణంతో మనం నిబంధన చేసుకునేవాళ్ళు కానీ దాని నుంచి దేవుడు మనం తప్పించిడు నేను జీవకు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు నట్లు నీవు నా పాదములను తప్పించి ఉన్నావు ఆయన తప్పించిన మన జారి అనేక విధాలుగా అనేక బలహీనలతో మనం జారి కానీ ఇప్పుడు ఆయన వాక్యం ఇప్పుడైతే మనం ఆదరించి అప్పుడు ఎట్లా జారి పడుతున్నాం అనేది దేవుడు చూపిస్తాడు దాని చెట్ల తప్పించుకోవాలా ఆయన వాక్యం ఉన్నప్పుడు జారిపడం ఈ లోకం జారి పడుతుంది అందుకే ఆయన వాక్యంలో మన కట్టబడి ఉండం ఏసు ప్రభు కో మీద మనం కట్టుకో కట్టబడిన కనుక మనం వీలు లేదు దారి ప్రాణం జారి పడకుండా నువ్వు నా నా తప్పించి ఉన్నావు అలలుయ్యం మన పాదం కూడా ఆయన తప్పించిన కనుక మనం తొట్టేడానికి వీలు వీలు లేదు ధైర్యంగా ఆయన మీద విశ్వాసం ఆయన రాకడ వరకు నిందా రీతిలో మనం జీవించాలా ఆయన సత్యాని అనేక మనం ప్రకటించాలా ఎవరు వచ్చినా సరే మనం భయపడద్దు ఎన్ని ఆటంకపలుస్తారు ఎందుకు మనం చెప్తా వాళ్ళు వినరు ఎంతో రకం ఆటంకపలుస్తూ ఉంటారు నువ్వేంది నేను చెప్పేది కానీ వాళ్ళు చెప్పినా విన్నా వినకపోయినా మనం చెప్పాలా దేవుడు నడిపిస్తాడు అది మన విశ్వాసం మన తీరు దేవుడు తప్పకుండా కృప మన మీద ఉన్న మనం భయపడద్దు మన వెనక అడుగు మనం వేయొద్దు ఎనకునే సైతాన్ని మనం ముందుకు పోవాలా మన ప్రభుత్వం చూస్తా దేవుడు తప్పకుండా మనం ఆయన మార్గాలు మనం नड़पस्तव दिन वाक दिल्व